హరిహి ఓం యోగేన నమీమాధిపత్య పదేన వాచాం మలం వాచామ శరీరకేన యోపాకరోత్ ప్రవరం మునీనా పతంజలిం ప్రాంజలిమి జూన్ ఇరవై ఒకటి రెండు పదిహేను చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న రోజు భారతదేశంలో ఆరు వేల సంవత్సరాల క్రితం పుట్టిన యోగశాస్త్రానికి గల విలువను ప్రాశస్త్యాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకునబోతున్నది అదే జూన్ ఇరవై ప్రతి సంవత్సరం ఈ జూన్ ఇరవై ఒకటిన సమాజం భారతీయ యోగ వైభవాన్ని ఆస్వాదిస్తుంది యోగను జీవితంలో భాగం చేసుకుంటున్నది సెప్టెంబర్ ఇరవై ఏడు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతిపాదన చేశారు వెంటనే నూట తొంభై మూడు దేశాలు ముక్తకంఠంతో దాన్ని ఆమోదించాయి కేవలం తొంభై రోజుల స్వల్ప వ్యవధిలో ఓటింగు కూడా లేకుండా డిసెంబరు పదకొండు రెండు నాడు ఏకగ్రీవంగా తీర్మానించి ఇకపై యావత్ ప్రపంచం జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగ దినంగా జరుపుకోవాలని నిర్ణయించారు మన భారతీయ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అనటం కంటే అంతర్జాతీయ సమాజమే మన యోగ విలువను తెలుసుకుందనటం సమంజసంగా ఉంటుంది అందుకే అంతటి అపూర్వ స్వాగతం నిజానికి భారతీయ యోగశాస్త్రాన్ని యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో ఎంతగాను ఆదరిస్తోంది కానీ ఇన్నేళ్లుగా యోగ ప్రక్రియలకు అధికారికమైన గుర్తింపు ప్రోత్సాహకాలు లేవు ఎంతటి అపురూప విజ్ఞానమైనా ప్రభుత్వ ఆదరణ ప్రోత్సాహం లేనిదే ప్రజలకు తగినంత స్థాయిలో దానివల్ల ప్రయోజనం చేకూరదు ఈ నిర్ణయంతో ఆ లోటు తీరినట్లయింది కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖను యోగ దినోత్సవాన్ని ప్రపంచమంతటా నిర్వహించుకునేలా ఏర్పాటు చేయటానికి నిర్ణయించారు ఈ ప్రయత్నంలో భాగంగా ఇటీవల ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు జరిగిన కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ అంతర్జాతీయ యోగ దినోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించారు ఈ చిహ్నంలోని గోధుమ వర్ణం భూతత్వాన్ని హరితవరణం జీవప్రకృతిని నీలం రంగు జలతత్వాన్ని మధ్యలోని సూర్యుడు నిరంతర జీవశక్తి కారకమైన సూర్యరశ్మిని సూచిస్తున్నాయని పేర్కొన్నారు మనసులోని భావోద్వేగాల్ని మనిషిలోని అంతఃశక్తిని ఏకీకృతం చేసి గరిష్టంగా వినియోగంలోకి తెచ్చే సాధనే యోగ భౌతిక ఆధ్యాత్మిక స్వస్థతను కలిగించటమే కాక మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ సంయమనం సమ్యక్ దృష్టిని పెంచే యోగాను అందరూ స్వాగతిస్తే సర్వే జనా సుఖినోభవంతు అన్న ఉపనిషద్వాక్యం సార్థకమవుతుంది సార్వజనీనమవుతుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించటానికి యోగాపై ప్రజలందరికీ అవగాహన కలిగించటానికి తగిన కార్యక్రమాలను రూపొందించింది మరింత చొరవ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం సెలవుదినమైన రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలలు ఆ రోజు విద్యార్థులందరికీ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా యోగాపై అవగాహన ఆసక్తి కలిగించాలని నిర్ణయించింది దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే రీతిలో స్పందించి మనదైన యోగ మనందరికీ అందించే కృషి చేస్తున్నాయి యోగ సాధన అత్యంత పురాతనమైనదే అయినా దాని అవసరం ఈ ఆధునిక యుగంలోనే ఎక్కువ అభివృద్ధి ఆధునికత పేరుతో పై పైకి ఎదుగుతున్నామన్న భ్రమతో మనిషి నానాటికి దిగజారుతున్నాడు మనిషి ఎంత విచిత్ర జీవి డబ్బు సంపాదన కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆ ఆరోగ్యం దెబ్బతిన్నాక తను సంపాదించిన అంతటిని తిరిగి ఆరోగ్యం పొందటానికి ఖర్చు పెడతాడు భవిష్యత్తు గురించి అతడికి ఎప్పుడూ ఆందోళనే ఆందోళనలో కూరుకుపోయి వర్తమానాన్ని దుర్భరం చేసుకుంటాడు ఫలితంగా వర్తమానంలోని భవిష్యత్తులోనూ ఎప్పుడూ హాయిగా జీవించలేడు తనకు మరణమే లేదన్నంత ధీమాగా ఉంటూ చివరకు అసలు జీవితం అంటే ఏమిటో తెలుసుకోకుండానే మరణిస్తాడు ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు నిజమైన ఆరోగ్య మూలాలు నిర్మలంగా నిశ్చలంగా ఉన్న మనసులోనే ఉంటాయి శారీరకంగా మానసికంగా రెండు పార్శ్వాలలోనూ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు ఎన్ని వ్యాయామాలు చేసినా ఉష్టికరమైన ఆహారం తీసుకున్నా మందులు వాడినా శరీరాన్ని తప్ప మనసును తాకలేవు మనసును కూడా స్పృశించి శరీరాన్ని మనసును సమతౌల్య స్థితిలోకి తెచ్చే అమోఘక్తి ఒక్క యోగాభ్యాసానికే ఉంది అంతటి అపురూప విజ్ఞానాన్ని క్రోడీకరించి అష్టాంగయోగాన్ని సిద్ధం చేశారు పతంజలి మహర్షి ఈ అష్టసూత్రాల్లో మొదటి నాలుగు నియమ ఆసన ప్రాణాయామాలు బాహ్య శరీరానికి సంబంధించినవి కాగా మిగిలిన నాలుగు ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు మనస్సుకు సంబంధించినవి సంపూర్ణ ఆరోగ్యానికి ఈ అష్టాంగయోగ సాధనను మించినది లేదు సనాతనంగా సాంప్రదాయంగా వస్తున్న యోగాపై వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో విస్తృతంగా పరిశోధనలు చేసి యోగా ప్రయోజనాలను వెల్లడిస్తున్నారు సంపూర్ణ శారీరక సామర్థ్యం స్థౌల్యాన్ని నివారించటం ఒత్తిడి నుంచి ఉపశమనం మానసిక ప్రశాంతి రోగనిరోధక శక్తి మెరుగుదల చురుకైన జీవన ఏకాగ్రత వంటి బహుళ ప్రయోజనాలు యోగ సాధన వల్ల మాత్రమే లభించగలవని నిర్ధారించారు వీటి ద్వారా జీవన్ముక్తులవ్వటం అందరికి సుసాధ్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఇరవై ఒకటవ శతాబ్దంలో మానవాళికి ఎదురవుతున్న పెద్ద ముప్పు ఒత్తిడి సామాన్య మానవుని నుంచి అత్యున్నత స్థాయి వ్యక్తులందరికీ మానసిక ఒత్తిడి వేగం పీల్చి పిప్పి చేస్తున్నాయి నేటి మానవుడు ఎదుర్కొంటున్న అన్ని జబ్బులకు అదే మూలం కేవలం వ్యాయామమే కాక అష్టాంగ యోగంపై సమగ్ర అవగాహనతో చేసే అభ్యాసం మాత్రమే ఈ ఒత్తిడిని జయించి ఆరోగ్య జీవనాన్ని బాట వేయగలదు ఈ వాస్తవాన్ని నేడు ప్రపంచమంతా గుర్తించింది ఈ స్ఫూర్తి మనందరిలో దీక్ష రగిలించి ఆరోగ్యకాంక్ష పెంచి నిరంతర యోగ సాధకులై సుఖశాంతులు సంపాదించుకోగలగాలి ఈ నెల ఇరవై జరుపుకోనున్న అంతర్జాతీయ యోగ దినం శుభముహూర్తం కావాలి యోగా పురాతనమైన భారతీయ సంస్కృతి వైభవం మనస్సును భావోద్వేగాల్ని మనిషిలోని అంతఃశక్తిని ఏకీకృతం చేయగలిగిన జీవన గమ్యం జీవిత పరమార్థం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యోగ ప్రపంచ ప్రజల ఆదరణతో ఒక అద్భుతమైన శాంతియుత అంతర్జాతీయ సౌభ్రాతృత్వానికి వేదిక అవుతుంది భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసి ప్రపంచ ప్రజల్లో ఏకత్వాన్ని ప్రబోధించి విశ్వ మానవ సంస్కృతి నిర్మాణాన్ని చేస్తుంది అందుకే యోగాభ్యాసం చేద్దాం యోగిగా మారుదాం స్వస్తి